శ్రీగరుభ్యో నమ హరి ఓమహాగాధిపతీకృష్ణపరబ్రహ్మణే నమయసమారంభా వ్యాసంకరమధ్యమా అస్మాచార్యపర్యంత వందే గురు పరపరా వ్యాసం వసిష్టనప్పర శక్తే పౌత్రమల్మం పరాశరాత్మం వందే సుకత నారాయణ నమస్కృతరైవరో సరస్వతీం వ్యాసం తయముదీరేత్ కాలవ్యాలముఖగ్రాసత్ర నిర్నాశేతా శాస్త్రం కలౌకిరే భాషమద్భాగ శాస్త్రం కలౌకిరే భాష నిగమకల్పతరోగల శుకముఖాదమృతద్రవసంయ పిబత భాగవతం రసమాలయ ముహురసి భువి భావకాభాగతిలకం యైష్ణవానం ఎస్పారహం స్వయమేమల జ్ఞానం పరం గీయ ఎనవిరాగభక్తిసై్యమావికృతృణ్వన్పన్ విచారణపరో భక్ విముచ్చే నర కృష్ణప్రియ సకలకల్మశనాశనం చ ముక్ేకహేతులాసకారి సకథానకమిద పిబతాదరేణే హిర్థ పరిశీలన సేవ అహో భాగ్యమహోాగ్యం నందగోపవ్రజకరందం పూర్ణ్రహ్మ సనాతనం ఆదౌ దిదేవి గర్భజననం మాయా పూతన జీవితా గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణ గోవర్ధనోారణం కం సేదన కౌరవాదిహననం పుంసులన భాగవత పురాణకథీలామృతీష్ణీలామృత ముక్త్యర్థం భవసాగరే వ్యాసులవారన్నట్లుగా నా జనం సఫలంబు పునర్జన్మంబు లేకుండగన్ వతనగారన్నట్లు భాగవతాన్ని మనం కూడా అందుకే శ్రవణం చేస్తున్నాం వర్తమానంలో మనం భాగవతంలోని ప్రథమ స్కంధాంతర్గత మొదటి రెండు అధ్యాయాలను శ్రవణం చేస్తాం పోతనగారి తెలుగు భాగవతంలోని ప్రతిపద్యం సద్యోముక్తి సంధాయకం అందుచే భాగవతం ఆంధ్రుల అభిమాన కావ్యంగా తరతరాల తెలుగు హృదయాలను ఉవిళ్లూరిస్తున్నది తాళ్లపాక అన్నమాచార్యులు వారి వంశీయులు రామదాసుగా ప్రసిద్ధికెక్కిన గోపన్న త్యాగరాజు ప్రభుతులపై పోతన్న ప్రభావం ప్రసరించటం సహజం త్యాగరాజు నిత్యార్చనలో పోతన భాగవత పారాయణం సలిపేవాడు తెలుగుదేశంలో పోతనభాగవతంలోని పద్యాలు తరతరాలుగా వేల కొలది నాలుకలపై నిత్యప్రాధనాశ్లోకాలుగా నిలిచిపోయాయి ఆంధ్రదేశంలోనే కాక యావత్ భారతదేశంలో ఉద్యమస్థాయిలో వెళ్లి విరిసిన భక్తి వేదాంత తత్వ తత్వప్రచారానికి పోతన మహాకవియే భవ్య కవితావేషం అందించిన మూలపురుషుడు భక్తినే ముక్తికి రాచబాటగా యోగీశ్వరులెందరో ఉపదేశించారు వారి చరిత్రలు జీవ ఉదాహరణలు అయ్యాయి భక్తి ప్రచారం సనాతన భారతీయ సంస్కృతిని ప్రతికూల సభ్యత జంజామారుతాల నుండి సంరక్షించిన వజ్రకవచమైంది సనాతన మతంలో కర్మజ్ఞానవైరాగ్య మార్గాలు సామాన్య ప్రజాసముదాయానికి సులువైనవి కావు భక్తియోగం సరళ సుందరమై సద్యోముక్తిదాయకంగా సమస్త ప్రజావళికి ఆరాధ్యమైంది కర్మజ్ఞానవైరాగ్య మార్గాలు ఆస్తికులైన అనుష్ఠాన వేదాంతులు చిరసాధనతో చేయవలసిన సుదీర్ఘశాగతి భక్తి శీఘ్రశరణాగతి సద్యోముక్తి ప్రదాయకం పోతన మహాకవి మూర్తీభవించిన భక్తి వేదాంత తత్వమై ఆంధ్రంలోనికి భాగవతం అవతరింపచేశాడు భాగవతం తెలిగించటం పునర్జన్మంబు లేకుండుటకై పోతన చేసిన సాహితి తపస్సు హరికిచ్చి చెప్పే ఈ బొమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్ అని తన కృతిని నరాంకితం సలపకుండా శపథంచేసిన మహామహితాత్ముడు ఆయన భగవద్భక్తికి గుండెల్లో వెన్నెల కోవెల నిర్మించుకొని తెలుగు భాగవతాన్ని సృష్టించాడు మన పోతనగారు శ్రీకైవల్య పదంబుచేరుటకునయే చించదన్ అంటూ మహాభాగవతంలోని ఇతివృత్తానికంతా అద్దం పట్టి పరమశివుడికి శిరస్సు ప్రణామం చేసి బ్రహ్మదేవుణ్ణి సంసేవించి వినాయకస్వామికి కైమోడ్పులు ఘటించి మహాసరస్వతిని మనసుధిరా దర్శనం కోరి మహత్వ కవిత్వ పటుత్వాలను ప్రసాదించమని దుర్గమ్మను వేడుకొని మహాలక్ష్మి కటాక్షవీక్షణాల అనుగ్రహాన్ని ఆకాంక్షించి ఆ పిమ్మట పూర్వ కవిజన సంభావనము గావించి వర్తమాన కవులకు ప్రియంగు పలికి భావి కవుల బహూకరించి ఉభయ కావ్య కరణదక్షుడైనాడు తన భాగవత గ్రంథాన్ని శ్రీహరికే సమర్పించదలిచి కృతిపతిగా శ్రీహరినే నిశ్చయించుకున్నాడు అందరూ మెచ్చుకునే విధంగా భాగవత రచన సాగిస్తానన్నాడు కల్పవృక్షంగా భాగవతాన్ని సాక్షాత్కరించుకున్నాడు తన పవిత్ర వంశం గురించి ప్రస్తావించి తల్లిదండ్రులకు కైమోడ్పులు సమర్పించాడు షశ్చంతాలు చెప్పి భాగవత కథా ప్రారంభం చేస్తున్నాడు గోపికానివహమంది న్యాయాన్ని మెచ్చినవాడు చనిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి ఇచ్చినవాడు రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడు సకల జగతికి సంతోషాన్ని సమకూర్చేవాడు సజ్జనుల ఆదరాభిమానాలను తీర్చిదిద్దేవాడు పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడు బ్రహ్మాండ భాండాలను సృజించేవాడు గోపికల గృహాల వైపు పయనించేవాడు ఆదిశేషునిపై శయణించేవాడు సమర్పితంబుగా నేనాంధ్రంబున రచయింపంబునిన శ్రీమహాభాగవత పురాణంబునకు కథాప్రంభం పెట్టిదనినా నా స్వామికి సమర్పితంగా శ్రీమన్మహాభాగవత పురాణం తినిగించటానికి పూనుకొని గ్రంథానికి కథాప్రారంభం ఈ విధంగా చేస్తున్నాను మంగళాచరణంతో కథా కథాప్రంభం చేస్తున్నారు పోతనగారి విశ్వజన్మస్థితి విలయంబులు ఎవనివలననేర్పడు ననువర్తనమున వ్యావర్తనమున కార్యములందభిజ్ఞుడై తాన రాజగుచు చిత్తమున జేసి వేదంబులజునకు విదితముల్గావించే యవ్వడు బుధులు మోహింతురౌవనికి ఎండమావులు నీటగా చాదుల అన్యోన్యబుద్ధిదా నడరునట్లు త్రిగుణ సృష్టియందుదీపించి సత్యము భంగిదోచు స్వ్రభానిరస్తకుహకుడౌవడు అతని గోరిచితించద అనఘు సత్యువరుని అనుదినంబూ ఇది వ్యాసులవీ ప్రథమశ్లోకానికి దర్పణ జన్మాజన్వయాదితరతాష్రాట్ తినే బ్రహ్మహృదాయదికవయే ముహ్యండిసూరయ తేజో వారి మృదం యథా వినిమయో ఎత్రిసర్గో మృషనాశ్వేన సదా నిరస్తకు సత్యం పరం భీమహీ ఎవని వల్ల ఈ విశ్వానికి సృష్టిస్థితి లయాలు ఏర్పడుతుంటాయో ఎవడూ సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో ఎవడూ సమస్తానికి రాజై విరాజిల్లుతుంటాడో ఎవడు సంకల్పమాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్ని తేటతెల్లం చేశాడో ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో ఎవని ఎందు సత్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో నీళ్లలో గాజు వస్తువుల్లో లాగా అసత్యమై కూడా సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో ఎవడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో అనకుడు సత్యస్వరూపుడు అయినా ఆ పరాత్మరుని ప్రతినిత్యము స్థుతి చేస్తున్నాను ఇట్లు సత్యం పరంధీమహీ ఎను గాయత్రీ ప్రారంభమున గాయత్రీ నామ బ్రహ్మస్వరూపం వై మత్స్యపురాణంబులోన గాయత్రి నధికరించి ధర్మవిస్తరంబును వృత్రాసురవదంబును ఎందు చెప్పంబుడు నదీ భాగవతంబని పలుకుటం చేసి ఈ పురాణంబు శ్రీమహాభాగవతంబన నొప్పుచుండు సత్యం పరం ధీమహి అనే గాయత్రీ మహామంత్రంతో ఆరంభించటం వల్ల గాయత్రీ పరదేవతాస్వరూపమై ఉన్నది ఈ మహాగ్రంథం గాయత్రిని అతిశయింపజేస్తూ ధర్మప్రస్తారాన్ని వృత్రాసుర సంహారాన్ని అభివర్ణించే గ్రంథాన్ని భాగవతం అంటారు అని మత్స్యపురాణాల్లో చెప్పి ఉండటం వల్ల ఇది శ్రీమహాభాగవతం అని ప్రసిద్ధిగాంచింది శ్రీమంతమయ మునిశ్రేష్టకృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరువారల విమల చిత్తంబుల జచ్చరనీషుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబులనీషుడు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయకయునుదగిలియుండు మహాతత్వబుద్ధి బరగనాధ్యాత్మికాదితాపత్రు నడచి పరమాధభూతమై శ్రీమంతము వేదవ్యాస మహాముని విరచితము అయిన ఈ భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోరే భక్తుల అంతరంగాలలోనే భగవంతుడు నిరంతరం నివసిస్తాడు అంతేగాని ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు మహితులు మాత్సర్య రహితులు అయినా సజ్జనుడు కపటమార్గాన పోకుండా ఎటువంటి కాంక్ష లేకుండా భాగవత శ్రవణమందే ఆసక్తులై ఉండటం మంచిది ఇందువల్ల తాపత్రయం అంటే ఆధ్యాత్మికము ఆధి భౌతికము ఆధి దైవికము అనే త్రివిధ తాపాలు నశించి వాళ్లకి తత్వజిజ్ఞాస కలుగుతుంది ఈ భాగవతంలో పరమాధభూతము పరమానందదాయకము వ్యక్తావ్యక్తము అయిన పరబ్రహ్మస్వరూపం అభివ్యక్తమవుతుంది నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత్రవ సంయుగవతం రసమాలయం ముహుర వేదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మునసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు భాగవతమనే ఈ మహాఫలం వేదమనే కల్పవృక్షం నుండి బాగా పండిరాలింది సుఖముఖ సుధాద్రవంతో నిండి ఉంది భావజ్ఞులు రసజ్ఞులు అయిన భక్తవరేణ్యులు రండి ఈ ఫలరసాన్ని ఆస్వాదించి ధన్యలు కండి ఇది సమస్త శాస్త్రాల ఫలస్వరూపంగా ప్రకాశిస్తున్నది సకల పురుషార్థాలకు ఉపాయస్వరూపము శ్రీమహాభాగవతం వేదముల యొక్క సార పరిపక్వ ఫలం ఇప్పుడు పోతన గారు మనలందరినీ కూడా నైమిషారణ్యానికి చేరుస్తున్నారు పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమఫలనికాయోత్ సాద్గుణ్యంబై నైమిషాఖ్యారణ్యంబు ముతింపదగు అరణ్యంబులలో నైమిషే సత్రం స్వర్గాయోకాయ సహస్ర సమస పుణ్యము పుష్పఫల ఫలిత తరువరేణ్యము తాపసోత్తములకు శరణ్యము అయిన నైమిషారణ్యం అరణ్యాలన్నింటికీ అగ్రగణ్యమై అలదారుతూ ఉన్నది మరియును మధువైరిమందిరంబు నుంబో మాధవీ మన్మదహితంబై బ్రహ్మగేహంబు నుంబో శారదాన్వితంబై నీలగళ సభానికేతనంబునుబోలే వహ్నివరుణ సమీరణచంద్రుద్ర హైమవతి కుబేర వృషభ కాళవ శాండిల్యపాశుపత జటిపటండితంబై బలభేదిభవనంబు నుంబో ఐరావతామృతరంభాగణికాభిరామం వై మురనిలయంబు నుంబో ఉన్మత్తరాక్షసవంశసంకులం వై ధనదాగారంబులంబో శంఖ పద్మకుందముకుందరం వై రఘురామయుద్ధంబును బోళె నిరంతర చరన శిఖాబహుళం పరశురామఫండనంబు నుంబో అర్జునద్భేదం అరిష్ట జభదికంభక్తియుం వై కౌరవంగరం బునుంబోళె ద్రోణార్జున కాంచ్యందనకందంబ సమేత వై కర్ణుకలహం బునుంబోళె మహోన్నతశల్యసకారై సముద్రసేతుబంధనం బునుంబోళె నలనీల పనసాజద్రిపదీపితం వై భర్గుభజనం బునుంబోళె నానాశోకలేఖాఫలి వై మరునికోదండంబును బోళె పున్నాగశిలియముఖభూషితం వై నరసింహంబునుంబోె కేసరకరజకాంతం వై నాట్యరంగంబును బోళె నటనటీషిరాన్వితం వై శైలజానిటలంబును బోళె చందనకర్పూరతిలగాలంకృతం వై వర్షాగమంబునుంబోళె ఇంద్రబాణాసవమేఘ కరక కమణీయం వై నిగమంబునుంబోె గాయత్రీ విరాజితం మహాకావ్యంబు బోళె సరళమృతాలం వై వినయోలె సువన్నరుచిరం వై అమరావతీపురం బునంబోళె సుమనోలం వై కైటోద్యోగం బునుంబోళె మధుమానితం వై పురుషోత్తమసేవనంబునంబోళె అమృతలంబై ధనంజయసమీకరం బునంబోళె అభ్రంకషపురాగం వై వైకుంఠపురం బునుంబోలే ఖడ్గపుండరీక విలసింబై నందఘోషం బునుంబో కృష్ణసారసుందరం వై లంకానగరం బునుంబో రామహేషీ వంచక సమంచం వై సుగ్రీవసైన్యనుంబో గజ గవయ శరభోభతం వై నారాయణస్థానం బునుంబోళె నీలకంఠకౌశి భరద్వాజ కిప్తిరి భాసురం వై మహాభారతంబును బోళె ఏకచక్రబక కంక భాతరాష్ట్రశకుని నకల సంచారమ్మిళితం వై సూర్యరథంబునంబోలే మరుతర ప్రవాహంబై జలకాల సంధ్యాముహూర్తంబునంబోలే బహువితట జాతి సమనస్యంబైపు నైమిషారణ్యంబను శ్రీ విష్ణుక్షేత్రంబునందు శౌనకాది మహాముడు స్వర్లోకేయమానుండగు హరింజేరు కొరకు సహస్రవర్షంబురనుష్ఠానకాలంబుగాగల సత్వసికంబైనగంబు సేయితుండి రంధొక్క నాడు వారలు రేపక నిత్యనైమిత్తిక హోమంబులాచరించి సత్కృతుండై సుఖాశీనుండైయున్న సూతుంజూచీ ఆ నైమిషారణ్యం మాధవీ మన్మథమహితమై మహావిష్ణువు మందిరం వలె ఉంది శారదాన్వితమై బ్రహ్మదేవుని భవనం వలె ఉంది వహ్ని వరుణ సమీరణ చంద్రరుద్రహైమవతి కుబేర వృషభగాలవ శాండిల్య పాశుపత జటిపటల మండితమై సాంబశివుని సభామంటపం వలె ఉంది ఐరావత అమృత రంభాగణికాభిరామమై దేవేంద్రుని ప్రాసాదం వలె ఉంది ఉన్మత్త రాక్షసవంశ సంకులమై మురాసురుని ఇల్లువలేవుంది శంఖ పద్మకుంద ముకుంద సుందరమై కుబేరుని సౌధం వలేవుంది నిరంతర శరానల శిఖాబాహుళమై రఘురాముని రణరంగం వలె ఉంది అర్జునోద్భేదమై పరశురాముని భండనం వలె ఉంది అరిష్ట జంబ నికుంభ శక్తియుక్తమై రాక్షస యుద్ధం వలె ఉంది త్రోణార్జున కాంచనశ్యందన కదంబ సమేతమై కురుపాండవ సంగ్రామం వలె ఉంది మహోన్నత శల్య సహకారమై కర్ణుని కథనం వలె ఉంది నలనీల పనసాది అద్రిప్రదీపితమై సముద్రచేతు బంధనం వలె ఉంది నానాశోకలేఖాఫలితమై శివదేవుని సేవ వలె ఉంది ఉన్నాగ శులియముఘభూషితమై మన్మథుని విల్లువలే ఉంది కేసర కరజకాంతమై నృసింహుని రూపం వలె ఉంది నటనటీ సుశిరాన్వితమై నాట్యరంగం వలె ఉంది చందన కర్పూర తిలకాంచితమై పార్వతీ ఫాలభాగం వలె ఉంది ఇంద్రబాణాసన మేఘకరక కమనీయమై వర్షాగమం వలే ఉంది గాయత్రీ విరాజితమై వేదం వలే ఉంది సరళం మృదులతా కలితమై మహాకావ్యం వలె ఉంది సుపర్ణ రుచిరమై వినతాగృహం వలె ఉంది సుమనోలలితమై అమరావతి పట్టణం వలె ఉంది మధుమానితమై కైటభుని అధికారం వలె ఉంది అమృతఫలదమై హరిసేవనం వలె ఉంది అభ్రంకషపురాగమై ధనంజయన యుద్ధం వలె ఉన్నది ఖడ్గ పుండరీక విలసితమైన వైకుంఠపురం వలె ఉంది కృష్ణసారసుందరమై నందకోశం వలె ఉంది రామమహిషి వంచక సమంచతమై లంకా నగరం ఉంది గజ గవయ శరభశోభితమై సుగ్రీవ సైన్యం వలె ఉన్నది నీలకంఠహంసౌశిక భరద్వాజ తిత్తిరి నారాయణస్థానం వలె ఉంది ఏకచక్ర బకకంక దాత్తరాష్ట్ర శుని నకుల సంచార సమ్మిళితమై మహాభారతం వలె ఉంది ఉరుతర ప్రవాహమై సూర్యరథం వలె ఉంది బహువిత జాతి సౌమనస్యమై జలదకాల సంధ్యాసమయం వలె ఉంది ఈ విధంగా నానావిధాలైన వృక్షాలతో లతలతో మృగాలతో పక్షులతో నిండి పరమ పవిత్రమై శ్రీ విష్ణు క్షేత్రమైన ఆ నైమిషారణ్యంలో శౌనకుడు మొదలైన మహామునుడు స్వరలోకవంధ్యుడైన శ్రీహరి సన్నిధి కోరిన వారై వెయ్యి సంవత్సరాల పర్యంతం కొనసాగే సత్రయాగం ప్రారంభించారు ఒకనాడు వారంతా ఉదయమే నిత్య నైమిత్తికాలైన హోమాలు నిర్వర్తించిన వారై శౌనకాది ఋషుల ప్రశ్న ఆ తాపసులిఖిల పురాతున్ నితంతకరుణోపేతున్ ఆ శౌనకాది మునీంద్రుడు వినయశీలుడు విజ్ఞాన విశేషంచేత వేదాలను పురాణాలను పండించుకున్నవాడు శ్రీమన్నారాయణుని సద్గుణ సమూహాన్ని సంకీర్తించేవాడు అనంతమైన కారుణ్యంతో నిండినవాడు అయిన సూతుణ్ణి ఆలోకించి ఈ విధంగా అన్నారు సమతంగల్లి పురాణ పంక్తులితిశ్రేణుల ధర్మశాస్త్రములుపన్యసింపుదు వేదవ్యాస ముఖ్యుల్మునుల్ సుమతుల్ సూచన వినియన్ దోచుమీన్ తత్ప్రసాదముంజేసింద్రవత్తమా సుధీమణులలో ప్రథమగణ్యుడవైన సూత మునీంద్ర నీవు బ్రహ్మాండాది పురాణాలు మహాభారతం మొదలైన ఇతిహాసాలు ఇంకా ఎన్నో ధర్మశాస్త్రాలు మీ గురువుల సన్నిధిలో చక్కగా చదువుకున్నావు అవన్నీ మాకు ఎవరించి చెప్పావు శ్రీమంతులైన వేదవ్యాసాది మహర్షులు దర్శించిన విశేషాలన్నీ నీ మనస్సులో స్ఫురిస్తాయి ఆ మహానుభావుల అనుగ్రహం వల్ల నీ బుద్ధికి అందనిదంటూ ఏదీ లేదు నీవు సర్వజ్ఞుడవు అష్టాదశ పురాణాలని ధర్మశాస్త్రాలని గురువుగారి వద్ద అధ్యయనం చేశావు చక్కగా వ్యాఖ్యానం చేశావు వ్యాసపుత్రుడైన శుకుడు ఈ భాగవత పురాణాన్ని పాండవంశోద్భవుడైన పరీక్షణ మహారాజుకు వినిపించాడని విన్నాం సుఖపరీక్షిత్తులకు సంభాషణ ఎలా జరిగింది ఆ సంభాషణ ఫలితంగానే ఈ భాగవతం ఆవిర్భవించింది కదా సూత సూతమహాభాగ వదనో వదతర కథాం భాగవతం గవాన్కహ మహర్షి నీవు భక్తులలో శ్రేష్ఠుడవు భగవానుడైన శుకులవారు చెప్పిన భాగవతం వినిపించండి గురువులు ప్రియశిష్యులకు పరమరహస్యములు తెలియపలుకుదురు అచల స్థిర కళ్యాణం వెయ్యది పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్ గురువులైన వాళ్ళు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులు ఎన్నో బోధిస్తారు ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైన కళ్యాణాన్ని కలిగించే విషయమేదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించండి అచల స్థిర కళ్యాణం శాశ్వత శుభాన్ని ఇచ్చేది చెప్పండి చిరకాలము కన్నాడవు పెక్కులైన గ్రంథార్థంబుల్ విన్నాడవు వినదగినవి ఉన్నాడవు పెద్దలొద్ద ఉత్తమ గోష్ఠి మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నావు ఆయా మహాగ్రంథాలలోని పరమార్థాలను కన్నావు పెద్దల వినదగిన విశేషాలెన్నో విన్నావు అసలు ఏ యుగంలో ఏ స్థానంలో ఈ పారమహంస సంహిత ఆరంభించబడింది ఏ ప్రేరణతో కృష్ణత్వైపాయునులు వారు ఈ భాగవతాన్ని రచించారు శవనకాది మునులు సూతమహర్షిని అడుగుతూ ఉన్నారు మునీంద్ర అలసులు మందబుద్ధియుతులపతరాయులుగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములి కావునది సర్వసౌఖ్యమేమిటంబుడముత్మకు శాంతి మునీంద్ర చెప్పవే మునీ కలియుగంలోని మానవులందరూ సోమరిపోతులు మందబుద్ధులు మందభాగ్యులు అల్పాయుష్కులు నానా విధాలైన భయంకర వ్యాధులు వాళ్లని పట్టి పల్లారుస్తున్నాయి ప్రతివాళ్లకి ఏదో ఒక వ్యాధి ఏదో ఒక బాధ వాళ్లు సత్కారములేవీ చేయటానికి అసమర్థులవుతున్నారు అందువల్ల ఏది వారి ఆత్మలకు శాంతిని ప్రసాదిస్తుందో అటువంటి మార్గాన్ని అనుగ్రహించండి జీవుల బుద్ధి సుప్రసన్నమయ్యేటందుకు అందరి క్షేమం కోరి చెప్పండి యౌవని అవతారమెల్లభూతములకు సుఖమును వృద్ధియు సురిదియుని శుభనామే పృత్తుడువంగ సంసారబంధంబు సమసిపోవు యౌని చరితంబు హృదయంబుజేర్పంగ భయమంది మృత్యువు పరుగు యౌ్వని పద నది నేపారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి కలుగు పాదంబు దగిలి శాంతి తెరవుగాంచిరి వసువదేవకులకు ఎవ్వడుదయించె తథలెల్ల వినగ ఇత్తపుట్టడు నిరింగింపు యుద్ధచరిత ఏ మహానుభావుని అవతారం ఈ జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్ని అభివృద్ధిని అందిస్తుందో ఏ మహానుభావుని దివ్యనామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరించటం వల్ల పవబంధాలన్నీ పటాపంచలైపోతాయో ఏ మహానుభావుని పవిత్ర చరిత్రాన్ని భావించినంత మాత్రం చేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో ఏ మహానుభావుని పాదాలను ఉద్భవించిన నదీ జలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో ఏ మహానుభావుని చరణాలను సమాశ్రయించి సంయమీంద్రుడు శాంతి మార్గాన్ని సాధించారో ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు ముద్దుల బిడ్డగా జన్మించాడో ఆ వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చట పడుతున్నాము ఓ అవన్నీ మాకు వినిపించు ూహి భద్రాయ భూతానా ఏనాత్మా సుప్రసీదతి వివిధ శాస్త్రాల సారండి ప్రాణుల క్షేమం కోసం జీవుల యొక్క బుద్ధిని సుప్రసన్నం చేసే కథలు చెప్పండి భూషణములు వాణికి అకశోషణములు మృత్యుచిత్తభీషణములు వృత్షణములు కళ్యాణ విశేషణములు హరిగుణోపచిత భాషణముల్ ఓ మహర్షి శవనకాది మునులంతా కూడా సూతుల వారిని అడుగుతూ ఉన్నారు ఓ మహర్షి శ్రీహరి గుణ సంకీర్తనలతో నిండిన సంభాషణలు వాగ్దేవికి అలంకారాలు సకల పాప పరిహారాలు మృత్యుదేవతకు భయంకరాలు భక్త హృదయాలకు సంతోషకరాలు నిత్య కళ్యాణకరాలు కలిదోష నివారకమైడు నటి హరికథనము నిర్మలగతి పురుషుడు వెలయగనెవాడుదగిలి వినడు మహాత్మా మహాత్మా కలికాల దోషాలను పారద్రోళుతూ ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంసలందుకున్న గోవిందుని కథలు పుణ్యలోకాలు కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు అనఖ విను రసజ్ఞులై వినువారికి మాటమాటకధిక మధురమైన ఎట్టి కృష్ణు కథనమాకర్ణనముసేయదలపు మాకు దనివి లేదు అన ఆసక్తితో ఆలకించే రసజ్ఞ హృదయాలకు పదే పదే మధురాతి మధురాలైనవి శ్రీకృష్ణుని కథలు వాటిని ఆక్రణించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది ఎన్ని విన్నా మాకు తనివి తీరటం లేదు వరగోవింద కథ రస మహావరుషోరుధారాక బుధేంద్ర చంద్ర ఇతపాయానురక్తి ప్రస్తరర్దాంత దురంత దుస్సహ జనుసంభావిత దుస్త గంభీర కఠోర కల్మ కన దావానంబారుతేంద్రచంద్ర అత్యంత విస్తరము దుస్తరము వృద్ధాంతము దురంతము దుస్సహము అయ్యి అనేక జన్మల నుంచి అతిశయించి అంతటా వ్యాపించి తాటశక్యంగానిదై గంభీరము కఠోరము అయినా కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్టమైన ఆ నందనందనుని కథాసుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారా పరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు హరినామకథనదాన కాలవే ఘోరాఘకములు వైకుంఠదర్శన వాయు సంఘంబుచే తొలగవే భవదుఃఖ తోయదములూ కమలనాభ్యానకంఠీరవంబుచే పూలవే సంతాపకుంజరములూ నారాయణ స్మరణ దీప్తి ప్రభాకరదీప్తి తీరవేష్వర్గతిమిరతతులూ నలిననయన భక్తి నావచేగాక సంసార జలధి దాటితనగరా వేయుల మాకు విష్ణు ప్రభావంబుజిలుపవైయసూత ధీసమేత ధీమంతుడవైన సూతమహర్షి భయంకర పాపాలనే అరణ్యాలను భూతం చేయాలంటే శ్రీహరినామ సంకీర్తనలనే దావాగ్నిజ్వాలలే కావాలి సంసార దుఃఖాలనే మేఘాలను పారద్రోళాలంటే వాసుదేవ సందర్శనమనే వాయు సమూహమే కావాలి పరితాపాలనే కరిసమూహాన్ని సంహరించాలంటే శ్రీమన్నారాయణ ధ్యానమనే సింహమే కావాలి అరిషడ్ వర్గమనే అంధకార సమూహాన్ని పటా పంచలు చేయాలంటే హరిస్మరణమనే సూర్యకాంతి కావాలి సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే విష్ణుదేవుని భక్తి అనే నావనే ఎక్కాలి వేయి మాటలెందుకు గాని మహానుభావ శ్రీహరి మాహాత్మ్యాన్ని వినిపించండి స్వామి మరియు కపటమానవుండును గూఢుండునైన మాధవుండు రామసైతుండయి అతిమానిషంబులైన పరాక్రమంబులు చేసెనట వాని వివరింపుము కలియుగంబురాగలదని వైష్ణవక్షేత్రంబున దీర్ఘసత్ర నిమిత్తంబున హరికథలు విననడగలిగి నిలచితిమి దైవయోగంబునా సుతమహర్షి అంతేకాదు అప్రమేయుడైన గోవిందుడు మాయామానుష శరీరం ధరించి బలరాముడితో కూడి మానవాతీతములైన మహావీరకృత్యాలు ఎన్నో చేశాడని వెంటాము అవన్నీ మాకు వివరంగా సెలవీయండి కలియుగం రాబోతున్నదని విని ముందుగానే విష్ణుక్షేత్రమైన ఈ నైమిశారణ్యంలో దీర్ఘసత్రమనే యజ్ఞం ప్రారంభించి హరికథలు ఆలకించే అవకాశం కలిగించుకున్నాము దైవం మాకు తోడ్పడింది జలరాశిదాటగోరెడి కలము జల్చినోషాగు కలియుగం వచ్చిందని తెలుసుకున్నాం ఈ వైష్ణవ క్షేత్రంలో కూర్చున్నాము దీర్ఘసత్రయాగం జరుగుతుంది నీవల్ల హరికథలు వినాలి మహాసముద్రాన్ని తరించాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడనడిపే నావికుడు లభించినట్టుగా కలికాల కలుషాలను పోకార్చాలనే కోరికతో నిరీక్షిస్తున్న మాకు నీవు కనిపించావు మిమ్మల్ని ఆ విధాతే ఇక్కడికి పంపినట్లున్నాడు చారుతరధర్మరాశకి భారకుడగు కృష్ణుడాత్మ పదమునకేగన్ భారకుడు లేక యౌని జేరును ధర్మం మునినాథ ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న అనంతరం ఆధారహీనమై ఆ ధర్మం దిక్కుమాలి చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయించుతుందో వివరించవయ్యా మునీంద్ర సూతుండు నారాయణ కథా ప్రశంస చేయుట శౌనకాదులు ఈ విధంగా అడిగినందుకు సంతోషపడ్డాడు సూతుల అని ఇట్లు మహనీయ గుణగరిష్ఠులైన శౌనకాది మునిశ్రేష్ఠులడిగిన రోమహర్షణ పుత్రుండగ్రశ్రవసుండను పేర నొప్పి నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుండు సద్గుణ సాంద్రులైన శౌనకుడు మొదలైన మునిచంద్రుడు అడగ్గా రోమహర్షుని కుమారుడు సమస్త పురాణాలను చక్కగా వివరించి చెప్పే నేర్పు కలవాడు అయిన ఉగ్రశ్రవసుడనే సూతుడు ఇలా ఉపక్రమిస్తున్నాడు చాలా సంతోషపడ్డాడు సూతుల వారు భగవంతుని గురించి అడిగేవాళ్లు దొరికితే ఆనందం అందరికీ శుభమైన ప్రశ్న వేశారు నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది మీరడిగిన కృష్ణుడి విషయం ప్రసన్నతను కలిగిస్తుంది సముడైయౌవడు ముకర్మచయుడై సన్యాసియొంటి భోవ మహాప్రీతి ఓహో కుమరయనుచున్వ్యాసు చీరంగ వృక్షములు దన్మయతన్ ప్రతిధ్వనులు సక్కేషమున్నట్టి భూతమయన్మృక్యద బాదరాణి తపో తపోధ్జ్జాగ్రణి ధీమణిన్ ప్రథమంగా శుకులవారికి నమస్కారాడు సూతమహర్షి ప్రవూరజంతమేతమేత్యం ద్వైపాయనో విరహాతరాజువత్రేతిమయ్యా తరవో తమ్ూూతృదయ మునిమానతోస్మీ సూతులవారు శ్రీశుకులకు నమస్కారం చేస్తున్నాడు ఏ మహాత్ముడు సర్వభూతములందు సమానభావంతో సంచరిస్తుంటాడో ఏ మహాత్ముడు సర్వసంగ పరిత్యాగియ విరాగియ మహాయోగియ ఒంటరిగా అరణ్యంలో వెళ్తున్న సమయంలో తండ్రి వ్యాసులవారు అత్యంత వాత్సల్యంతో ఓ కుమారా అని పెద్దగా గొంతెత్తి పిలిచినప్పుడు అడవిలోని చెట్లన్నీ తన్మయత్వంతో ఓయీ ఓయి అంటూ ప్రత్యుత్తర రూపంగా ప్రతిధ్వనులు చేశాయో అటువంటి సర్వభూతమయుడు తపోధనులలో అగ్రేసరుడు మహామనీషి అయిన మహానుభావునికి శ్రీ సుఖదేవునికి నమస్కారం చేస్తున్నాను కార్యవర్గంబును కారణసంగంబునధికరించి చరించు ఆత్మతత్వమధ్యాత్మనబడునట్టి యధ్యాత్మము తెలియజేయ గజాలు దీపమగుచు సకల వేదములకు సారాంశమయ్యేకమయీ యసాధారణమగు ప్రభావరాజకంబైన పురాణమర్మంబును గాఢ సంసారాంధకారపటలి దాటగోరెడివారికి దయదలీర్ప ఏ తపోనిధి వివరించ నిర్పడంగ అట్టి సుఖనామధేయ మహాత్మగేయు విమల విజ్ఞానరమణీయు వేడ్కగొలుతూ కార్యకారణాలను వశీకరించుకుని అలరారే ఆత్మతత్వాన్నే పెద్దలు ఆధ్యాత్మం అంటారు అటువంటి ఆధ్యాత్మతత్వాన్ని సమగ్రంగా సాక్షాత్కరింపజేసే దీపం వంటిది సకల వేదాల సారభూతమైనటువంటిది అనన్యము అసామాన్యము మహాప్రభావసంపన్నము సమస్త పురాణ రహస్యము అయిన మహాభాగవతాన్ని సంసారమనే గాఢాంధకార సమూహాన్ని తరించగోరే విపన్నులకు ఉపదేశించిన అపార కృపా తపోనిధిని విశేష వివేక జ్ఞానాల ప్రనిధిని వేదవ్యాసుల పుత్రుణ్ణి సుధీజనస్థుతిపాత్రుణ్ణి శీసుకుణ్ణి ఆసక్తితో ఆరాధిస్తున్నాను నారాయణునకు నరునకు భారతికి నిమృక్వ్యాసు పదములకు నమస్కారముశేసి వచింతును దారగ్రంథంబు దళితను బంధంబు నారాయణం నమస్కృత్య సూతులవారు దైవప్రాధన చేస్తున్నారు నరనారాయణులకు నమస్కారం చేసి పలుకుల తల్లి భారతీదేవికి మృక్కి వ్యాసులవారి పాదపద్మాలకు ప్రణామం కావించి జనన మరణ బంధాలను పటాపంచలు చేసే పవిత్రగ్రంథాన్ని భాగవతాన్ని పలుకుతున్నాను ఆనాడు సూతుల వారు శౌనకాదిమునులతో ఉన్నటువంటి మాటల్ని పోతనగారు చెబుతూ ఉన్నారు మనకు అని ఇట్లు దేవతా గురు నమస్కారంబు చేసి ఇట్లనియే మునీంద్రుడారా నన్ను మీరలు నిఖిలలోక మంగళంబైన ప్రయోజనంబడిగిరి ఏమిటన్ కృష్ణ సంప్రశ్నంబు సేయంబడు ఎవ్విధంబున ఆత్మ ప్రసన్నంబగు నిర్విఘ్నయు నిర్హేతుకయునై హరిభక్తి ఏ రూపంబునంగలుగు అది పురుషులకు పరధర్మంబగు వాసుదేవుని ఎందు ప్రయోగింపబడిన భక్తియోగంబు వైరాగ్య విజ్ఞానంబులబుట్టించు నారాయణ కథవలన ఎయ్యేధర్మంబులు దగులువడ నవినిరర్ధకంబులు అపవర్గపర్యంతంబైన పరధర్మంబనకు దృష్టశ్రుత ప్రపంచార్థంబు ఫలంబుగాదు ధర్మంబునందవ్యభిచార్యైన ఎద్ధంబునకు కామంబు ఫలంబుగాదు విషయభోగంబైన కామంబునకింద్రియ ప్రీతి ఫలంబు గాదు ఎంత తడవు జీవించునంతే కామంబునకు ఫలంబు తత్వజిజ్ఞాసగల జీవునకు కర్మంబుల చేత నెయ్యది సుప్రసిద్ధంబది అర్థంబుగాదు తత్వజిజ్ఞాసరునది ధర్మజిజ్ఞాసయగుట కొందరు ధర్మంబే తత్వంబని పలుకుదురు తత్వవిదురు జ్ఞానంబను పేర అద్వయంబైన తత్వంబని విరుంగుదురు ఆ తత్వంబు ఔపనిషదులచేత బ్రహ్మమనియు హైరణ్య చేతం పరమాత్మయనుయు సాత్వతుల చేత భగవంతుండనుయును పలుకంబడు వేదాంతశ్రవణంబున గ్రహింపబడి జ్ఞానవైరాగ్యంబులతోడంగూడిన భక్తిచేత తత్పరుడైన పెద్దరు క్షేత్రజ్ఞుండైన ఆత్మయందు పరమాత్మం బుడగందురు ధర్మంబునకు భక్తిఫలంబు పురుషులు వర్ణాశ్రమభేదంబులంజేయు ధర్మంబునకు మాధవుండు సంతోషించుటయే సిద్ధి ఏకచిత్తంబున నిత్యంబును గోవిందనాకర్ణింపను వర్ణింపనుందగు చక్రాయుధధ్యానంబను ఖడ్గంబున వివేకవంతులహంకార నిబద్ధుంబైన కర్మంబు దుంచివైతురు భగవంతుని ఎందరి శ్రద్ధయు అపవర్గదంబగు తత్కథాశ్రవణాదులయందు అత్యంత ఆసక్తియు పుణ్యతీర్థావగాహన మహత్సేవాదులచేసి కర్మ నిర్మూలన హేతువులైన కమలలోచన కథలందెవొండు రతిసేయు విన నిచ్చయించు వానికితరంబులెవ్వియు రుచి పుట్టింపనేరవు పుణ్యశ్రవణకీర్తనుండైన కృష్ణుండు తన కథలు వినువారి హృదయంబులందు నిలిచి శుభంబులాచరించు అశుభంబులు పరిహరించు అశుభంబులు నష్టంబులైన భాగవత శాస్త్ర సేవా విశేషంబున నిశ్చల భక్తి ఉదయించు భక్తి కలుగ రజస్తమోగుణ ప్రభూతంబులైన కామలోభాదులకు వశంబుగాక చిత్తంబు సత్వగుణంబున ప్రసన్నంబగు ప్రసన్న మనస్కుండైన ముక్తసంగుండగుతసంగుండైన ఈశ్వరతత్వజ్ఞానంబు సిద్ధించు ఈశ్వరంబుగానంబడిన జిజ్జడ్రహరూపంబైన అహంకారంబు భిన్నంబగు అహంకారంబు భిన్నంబైన అసంభావనాది రూపంబులగు సంశయంబులు విచ్ఛిన్నంబులగు సంశయ విచ్ఛేదంబైన అనారబ్ధఫలంబులైన కర్మంబులు నిశ్శేషంబులై నశించుగావునా అని దేవతలకు గురువులకు ప్రణామం చేసి సూతుడు శౌనుకాదులతో అంటున్నాడు మునీంద్రుడారా సమస్త విశ్వానికి శ్రేయోదాయకమైన పరమార్థాన్ని చెప్పమని నన్ను మీరు అడిగారు దేనివల్ల కృష్ణుని విషయమైన ప్రశ్నలు అడగబడతాయో దేనివల్ల అంతరాత్మకు ఆనందం చేకూరుతుందో దేనివల్ల నిర్విరామము నిర్వ్యాజము అయిన హరిభక్తి ప్రాప్తిస్తుందో అదే మానవులకు పరమధర్మం అవుతుంది గోవిందుని సమర్పితమైన భక్తియోగం వల్ల వైరాగ్యము ఆత్మజ్ఞానము లభిస్తాయి ముకుందని కథాసుధులకు దూరమైన ధర్మాలు సారహీనాలు కైవల్యమే గమ్యస్థానమైన పరమధర్మానికీ ఫలం కనపడుతూ వినబడుతూ ఉన్న ఈ ప్రాపంచిక సుఖం సుఖం కాదు మానవులు ధర్మాన్ని చక్కగా అనుష్ఠించిన భగవంతుని కథల పట్ల రుచి పుట్టించకపోతే అదంతా కూడా శ్రమే అవుతుంది శ్రమయే వికవలం అర్థానికి ఫలం కామం కాదు విషయభోగరూపమైన కామానికి ఫలం ఇంద్రియ సంతృష్టి కాదు జీవించ ఉన్నంతవరకే కామానికి ప్రయోజనం తత్వ విచారం ఉన్నవాడికి నిత్య నైమిత్తిక కర్మల వల్ల లభించే స్వర్గాది సుఖం నిరర్ధకం తత్వజిజ్ఞాసకు ధర్మజిజ్ఞాసకు అభేదాన్ని భావించిన వారు ధర్మాన్నే తత్వమంటున్నారు అయితే తత్వవేత్తలైన వాళ్ళు అద్వయ జ్ఞానమే తత్వమని తలుస్తారు ఆ తత్వాన్ని ఔపనిషదులు బ్రహ్మం అంటున్నారు హైరణ్య గర్భులు పరమాత్మ అంటున్నారు సాత్వతులు భగవంతుడు అంటున్నారు ఉపనిషత్తుల శ్రవణంచేత సంప్రాప్తమై జ్ఞానంతోనూ వైరాగ్యంతోనూ కూడిన భక్తి ఎందు మహాత్ములు జీవాత్మయందే పరమాత్మను దర్శిస్తారు ధర్మానికి భక్తియే ఫలం వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠించే మానవధర్మానికి భగవంతుడు సంతోషించటమే ప్రయోజనం తదేకాయత్తమైన చిత్తంతో నిత్యము పురుషోత్తమని లీలలు ఆకర్ణించటం అభివర్ణించటం అవశ్యకర్తవ్యం వివేకంగల మానవులు హరిస్మరణమనే కరవాలంతో అహంకారపూరితమైన కర్మబంధాన్ని పోసివేస్తారు ముకుందుని మీద శ్రద్ధ ముక్తిని ప్రసాదిస్తుంది పుణ్యతీర్థాలను పుణ్యపురుషులను సేవించటం వల్లనే భగవంతుని కథలు వినాలనే ఉత్కంఠ ఉదయిస్తుంది కర్మబంధాలను నిర్మూలించే కమలాక్షుని కథలను ఆసక్తితో ఆకరణించేవానికి మరేవీ రుచించవు పుణ్యశ్రవణ కీర్తనుడైన పురుషోత్తముడు తన కథలు ఆలకించే భక్తుల అంతరంగాల్లో నివసించి వారికి సర్వశుభాలు సమకూర్చి అశుభాలు పోకార్చుతాడు అశుభ పరిహారం వల్ల భాగవత సేవ లభిస్తుంది భాగవత సేవ వల్ల అచంచలమైన భక్తి ప్రాప్తిస్తుంది భక్తి వల్ల రజస్తమోగుణాలతో చెలరేగిన కామలోభాధులకు లొంగక చిత్తం సత్వగుణాయత్తమై ప్రసన్నమవుతుంది చిత్తం ప్రసన్నమైతే బంధాలు విడిపోతాయి బంధరహితుడైన వారికి తత్వజ్ఞానం సిద్ధించి ఈశ్వర దర్శనం లభిస్తుంది ఈశ్వర దర్శనం వల్ల రూపమైన అహంకారం దూరమవుతుంది అహంకారం దూరం కాగానే సమస్త సంశయాలు పొటాపంచలవుతాయి సంశయాలు తొలగిపోగానే అశేష కర్మలు నిశేషంగా నశిస్తాయి అందువల్లనే గురుమతులు తపసులంతఃకరణం శుద్ధిసేయ ఘనతర భక్తి హరియందు సమర్పింతురు పరమానందమున భిన్నలైవతాం స్వకథాకృష్ణ పుణ్యశ్రవణకీర్తన హృద్యంతస్థోద్రా విధునోతి సుహృత్సతా కృష్ణకథలు వినేవాళ్ల హృదయాల్లోకి భగవంతుడు చేరి పాపవాసల్ని పోగడతాడు బుద్ధిమంతులైన తపోధనులు అంతరంగాలను శుద్ధి చేసుకోవటం కోసం సంసారబంధాలను తోసివేసి అచంచలమైన అనురక్తితో కూడిన తమ భక్తి నంతా పరమానందంతో భగవంతునికే సమర్పించుకుంటారు భాగవత శ్రవణ ఫలాన్ని చెబుతూ ఉన్నారు పోతనగారు పరమ పూరుషుడక్కడా భవనాశముల్స్ది ముకుందద్మశలిసల ప్రాతస్ఫురితసత్వరజస్తమంబులు అందు శుభస్తితుల్ హరిచరాచరటికి అనంతసత్వ నిఢుడై వాసు పర వేద వాసుదేవరామ వాసువ పరాయోగ వాసుదేవ పరాక్రియ కర్మ జ్ఞానభక్తి కాండాత్మకమైన నాలుగు వేదాలు వాసుదేవుణ్ణి వర్ణించేవే వేదోక్తాలైన యజ్ఞాలు కూడా వాసుదేవుడి స్వరూపాలే సర్వయోగాలు ఆ యోగేశ్వరుణ్ణి చూపించేవే సర్వకర్మలు విష్ణుభక్తి తాత్పర్యమయాలే వాసుదేవ పర జ్ఞానం వాసు వాసుదేవ పరాగతి వాసుదేవుడి గురించి తెలిసేదే జ్ఞానం జ్ఞానవైరాగ్యాలన్నీ వాసుదేవని భక్తికి తాత్పర్యాలే దానాలు వ్రతాలు అన్నీ హరిభక్తికి ఉద్దేశించబడినవే ఈ అనంత విశ్వానికి అధీశ్వరుడైన పరమపురుషుడు ఒక్కడే ఆయన సత్వరజస్తమో గుణాలను స్వీకరించి హరి విరించి రుద్రుడు అనే ముమూర్తులు ధరించి ఈ లోకాలను రక్షిస్తూ సృష్టిస్తూ అంతం చేస్తూ ఉంటాడు అందులో అనంత సత్వగుణ సంపన్నుడైన శ్రీహరి చరాచర ప్రపంచానికి అపార శుభాలను అనుగ్రహిస్తాడు మరియు నొక్క కాష్టంబు కంటే ధూమంబు ధూమంబు కంటే త్రయీమయంబైన వహిని ఎట్లు విశేషంబగునట్లు తమోగుణంబు కంటే రజోగుణంబు రజోగుణంబు కంటే బ్రహ్మ ప్రకాశంబగు సత్వగుణంబు విశిష్టంబగు తొల్లిమునుడు సత్వమయుండని భగవంతు హరి అధోక్షుజొంగులిచి కొందరు సంసారమందలి మేలుకొరకు అన్యుల సేవింతురు మోక్షార్థులైన ఘోర రూపులైన భూతపతుల విడిచి దేవతాంతరనింద సేయక శాంతులై నారాయణ కథలయందే ప్రవర్తింతురు కొందరు రాజసతామసులై శిరియు ఐశ్వర్యంబును ప్రజల నుంగోరి పితృభూత ప్రజేషాదుల ఆరాధింతురు మోక్షముక్షుటంజేసి నారాయణుండు సేవ్యుండు వేదయాగయోగ క్రియాజ్ఞాన తపోగతి ధర్మంబురు వాసుదేవ వరంబు నిర్గుణుండైన పరమేశ్వరుడు కలుగుచు లేకుండుచు తోడంగూడిన తన మాయచేతనింతయు సుజయించి గుణమంతుని చందంబున నిజమాయా విలసింబులైన గుణంబులలో ప్రవేశించి విజ్ఞాన విజృంభితుండ అగ్నియొక్క్రాకులందుల్లుచూ వెక్కచు తరంగున విశ్వాత్మకుండైన పురుషుండొక్క తన వలనం గలిగిన నిగిల భూతంబులందు అంతర్యామి రూపంబున దీపించు మహాభూత సూక్ష్మేంద్రియంబులతోడంగూడి గుణమయంబులైన భావంబులందనజేత నిర్మితంబులైన భూతంబులందుదగులువడక తద్గుణంబులనుభవంబుచేయుచు లోకకర్తయ్యైన యతండు దేవ తిర్యగ్ మనుష్యాది జాతులందు లీలనవతరించి లోకంబుల రక్షించునని మరియు సూతుండిట్లనియే ఇంకా విశేషం ఉంది పృథ్వీ వికారమైన దారు కంటే ధూమం విశిష్టమైంది ధూమం కంటే యజ్ఞ సాధకమైన అగ్ని విశిష్టమైంది అదేవిధంగా తమోగుణం కన్నా రజోగుణము రజోగుణం కన్నా పరమాత్మను దర్శింపజేసే సత్వగుణము ఉత్తమమైంది పూర్వం మహర్షులు సత్వస్వరూపుడు భగవంతుడు అధోక్షజుడు అయిన శ్రీహరిని సేవించారు కొంతమంది సంసార సుఖాలను వాచించి ఇతరులను ఆరాధిస్తారు మోక్షాన్ని కోరిన వాళ్లు మాత్రం వికృతాకారుడైన భూతపుతులను వదలి శాంతభావులై ఇతర దేవతలను నిందించకుండా శ్రీహరణే ఆశ్రయిస్తారు కానీ మోక్షప్రదాత అయిన వాసుదేవుడే సేవింపదగ్గవాడు వేదాలు యాగాలు యోగాలు క్రియలు జ్ఞానాలు తపస్సులు ధర్మాలు అన్నీ వాసుదేవస్వరూపాలే త్రిగుణాతీతుడైన భగవంతుడు వ్యక్తావ్యక్త స్వరూపుడై త్రిగుణాత్మకమైన నిజమాయ వల్ల విశ్వమంతా సృష్టించి సత్వరజస్తమో గుణాలను అంగీకరించి గుణసహితం ఇలాగా విజ్ఞాన విశేషంతో విరాజిల్లుతాడు ఒకే అగ్ని అనేక దారుఖండాలలో విరాజిల్లుతూ చెక్కు రూపాలుగా కనిపిస్తున్నట్లు విశ్వమయుడైన పరమాత్మ ఒక్కడే తాను సృజించిన ప్రాణులనేంటి ఎందు అంతర్యామి ప్రకాశిస్తుంటాడు మనస్సు వంటి సూక్ష్మేంద్రియాలతో కూడిన వాడై గుణాత్మకాలైన భావాల ద్వారా తాను సృష్టించిన ప్రాణులలో చిక్కుపడకుండా ఆయా గుణాలను అనుభవిస్తుంటాడు లోకాలను సృష్టించిన ఆ పరమాత్మ దేవ మనుష్య తిరియోనులలో లీలావతారుడై జన్మించి లోక లోకరక్షణం చేస్తుంటాడు అని చెప్పి సూతుడు మళ్ళీ చెప్పసాగాడు మహదహంకారమాత్ర సంయుక్తుడై చారుషోడకళాసీతుడగచు పంచమహాభూత భాసి శుద్ధ సత్డై సర్వాతిశాయిజుచు జరణోరు భుజముగ శ్రవణాక్షి నాశాశిరములు నానా సహస్రములుగ అంబరకేయూరహార కుండలకిరీటాదులు ఎక్కువేలమరుచుండరుష రూపరియించి పరుడనంతుడఖిల భువనైక వర్తన యత్నమర మానితోదార జలరాశిమధ్యమునను విలాసియొప్పుచుండు అనంతుడైన భగవంతుడు సమస్త భువనాలను సృష్టింపదలచి మహదహంకారాలతో శబ్దస్పర్శరస రూపగంధాలతో కూడి షోడశకళా పరిపూర్ణుడై పృథివీ జలం అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాలతో ప్రకాశమానుడై శుద్ధ సత్వస్వరూపుడై సర్వేశ్వరుడై వేలకు పాదాలతో ఊరువులతో భుజాలతో ముఖాలతో చెవులతో కన్నులతో శిరాలతో అలలాడుతూ వేలకు వేలు వస్త్రాలు భుజకీర్తులు హారాలు మకరకుండలాలు మణికెరీటాలు ధరించి పరమపురుషస్వరూపంతో యోగనిద్రా ముద్రితుడై మహాసముద్ర మధ్యంలో సేనించి ఉంటాడు మనం పోతనగారి తెలుగు భాగవతం ప్రథమస్కంధంలో ఒకటి రెండు అధ్యాయాలు శ్రవణం చేశాం కథాప్రంభం శవనకాది ఋషుల ప్రశ్న సూతండూ నారాయణ కథాప్రసంగం చేయుట మనం శ్రవణం చేయటం జరిగింది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్ లో సమస్త సుఖినోతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం పోతనగారి తెలుగు భాగవతంలో ఈ భాగాన్ని మీకు వినిపించే అదృష్టానికి నోచుకున్నది తెనాలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గోలివెంకటసుబయ్య సీతారామమ్మల కుమారుడు డాక్టర్ గోలి ఆంజనేయులు అహంభో అభివాదయేత్ ఓం శాంతి శాంతి శాంతి